కీర్తన నోట పరమూడు అంతవానికి శేయ నమరునటే వింతలు ఈశుద్ధులకేవరగయ్యీమాకు కదిసి బ్రహ్మాండములు గర్భములోనున్న దేవుడు ఇదేవకి గర్భానెట్టు పుట్టేనే అరే మర్రాకుమీదట అటు పవళించువాడు ఎదుట యశోదచేతనెట్టు వినోదించీనే అడుగులు మూట కొలచినవాడు బడిబడి రేపల్లెపారాడీను అడరి యజ్ఞభాగములరగించే దేవుడు షడితో వెన్నముచ్చిలిచవిగునీదివో వీరపల్లవములందు విహరించే దేవుడు సాధుగొల్లెతల రతిసంగడి జిక్కం మోదపు వైకుంఠానముర మందే కృష్ణుడు ఈ దశ శ్రీవేంకటాద్రివాయ దివో